సాధనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యం వందే గిరుపరంపరా గు ప్రవిష్ట ఆత్మానౌర్శనా కల్పిచపత్స గుహాం ప్రవిత్మానౌదర్శనాత్ ఈ వాక్యాన్ని ఈ సూత్రాన్ని తీసిన వెంటనే మనకి విషయవాక్యం స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు మళ్ళీ అధికరణ న్యాయం నిన్న సూత్రం అంటే అధికరణ న్యాయం అధికరణము అంటే కోర్టనర్థం ఈ అధికరణ న్యాయంలో ఉండే అంశాలు ఏమిటి విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరం సో విషయ అంటే విషయవాక్యం ఏమిటి విషయవాక్యము ఆ సూత్రాన్ని చూస్తే తెలిసిపోతుంది గుహాం ప్రవిష్టౌ అనే పదాన్ని చూసిన వెంటనే మనకి విషయవాక్యం అలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే కథ కఠోపనిషత్తులో ఋతం పిబంతౌ సుహృతే గు ప్రవి పరమే పరాార్జే అనే వాక్యం ఒకటి ఉంది మొదటి మంత్రం కఠవల్లి కఠ రఠోపనిషత్తులో ప్రథమ భాగంలో ఆ మూడోవల్లిలో మొదటి మంత్రం అది మొట్టమొదటి మంత్రం గుహాం ప్రవిష్టం అనే పదం దాంట్లో ఉన్నది కాబట్టి ఆ వాక్యమే ఆ మంత్ర వాక్యమే దీనికి విషయవాక్యము దాని మీద చర్చ అని మనం సూత్రం చూడగానే భాష్యకారులు రాశారు కాబట్టి తెలియడం అని కాదు భాష్యకారులు మాత్రం ఎక్కడి నుంచి రాశారు సూత్రాన్ని చూసి రాశారు కదా కాబట్టి విషయవాక్యం స్పష్టమైపోయింది ఇప్పుడు విషయవాక్యం స్పష్టమైతే ఇంకా విషయ సందేహం సంశయం అంటే ఆ విషయవాక్యంలో ఇద్దరు రెండు గురించి చెప్తున్నారు ఆ రెండు ఏమిటి అని సందేహం గుహాం ప్రవిష్టం గుహను ప్రవేశించిన వారు ఇద్దరు ఇద్దరు అని పులింగంలో ఉన్నాము రెండు తత్వముల గురించి మాట్లాడుతున్నారు ఏవో రెండు ఉన్నాయి అవి గుహను ప్రవేశించి ఉన్నాయి ఆ రెండు ఏమిటి అని సంశయం ఇప్పుడు కూడా సంశయము అసలే ఏమీ తెలియనప్పుడు ఉండేదాన్ని సంశయం అందరూ ఉభయపోటి అవగాహి సంశయ అసలే ఏమీ తెలియకపోతే సందేహం అంటారు ఇద అద అని తెలియ ఉభయపోటి రెండు ఎక్స్ట్రీ రెండు రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి వాటిల్లో ఏదో ఒకటి అనే ఏది అని అంటారు కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఎవరై ఉంటారు గుహ అంటే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది గుహ ఏమిటి అసలు మొత్తం మీకు అధికరణం యొక్క స్వరూపం అంటే చెప్పేస్తున్నాం గుహ అంటే హృదయము హృదయానికి గుహ అని పేరు సో వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తులలో హృదయాన్ని గుహాశబ్దంతో వ్యవహరిస్తారు ఎందుకంటే ఒక రహస్య స్థానం హృదయంలో ఉంది అది ఇంక రహస్య స్థానంలో ఉంది అని అది ఇంకా ఎవరికి ఎవరూ కనుక్కోలేదు సపోజ్ నేను ఎక్కడో చోట డైమండ్ తోట పెట్టాను అనుకోండి డైమండ్ తోట పెట్టాను ఇంకా నేను నోరు కుట్టకపోతే ఎవరికీ తెలిసి పని లేదు ఆ హృదయంలో ఉన్న సమాచారం రహస్య స్థానం గుహలో ఉన్నట్టే సో గుహ ఈ గుహను ప్రవేశించి ఉన్నారు ఇద్దరు ఎవరై ఉంటారా ఇద్దరబ్బా అంటే ఇక్కడ సంశయం ఏమిటంటే ఇక్కడ బుద్ధి ఉన్నది హృదయము అంటే బుద్ధి తర్వాత జీవుడు ఈ రెండున బుద్ధి జీవుడు ఇది రెండునా లేక ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడే జీవుడు ఉన్నాడు జీవుడు ఈశ్వరుడునా జీవుని పెట్టుకోవాలి మీరు హృదయంలో ఉన్నది అంటే జీవుడు లేకుండానే హృదయంలో ఇంతే ఉంటుంది కాబట్టి జీవుడు బుద్ధినా లేకపోతే జీవుడు ఈశ్వరుడునా అంటే దానికి ఇది సంశయం దీని మీద సమాధానం ఏమిటంటే ఆత్మానవు జీవుడు ఆత్మ ఈశ్వరుడు కూడా ఆత్మయే కాబట్టి జీవాత్మ పరమాత్మలు అంతేకాని జీవ బుద్ధులు కాదు జీవాత్మ పరమాత్మలు కాబట్టి బుద్ధిజీవుల బుద్ధిజీవులు అంటే బుద్ధితో బతికే వాళ్ళని కాదు బుద్ధి అండజీవుడు ఆ పేర లేక జీవుడు ఈశ్వరుడు అనే పేర అంటే జీవుడు ఈశ్వరుడు అనియే అని సమాధానం దానికి ఆత్మానం ఎందువల్ల తద్దర్శన అక్కడ ఆమంత్రంలోను తరువాతి ప్రకరణంలోను ముందు వెనకల పూర్వాత పర్యాలోచన చేసినట్లయితే ఇది బుద్ధి అండ్ జీవా కాదని ఈశ్వరుడు అండ్ జీవా అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది గనక అది సూక్తం ఓకే కాబట్టి పూర్వపక్షం ఏమిటవుతుంది బుద్ధి ఏదైతే నిలబడదో అది పూర్వపక్షం కాబట్టి బుద్ధి అండ్ జీవుడు ఈ ఇద్దరు బుద్ధి అండ్ జీవుడు అది పూర్వపక్షం ఉత్తరపక్షం ఏమిటి దు జీవుడు అండ్ ఈశ్వరుడు అని వస్తారు మాట అది చర్చ ఈ చర్చలో ఇంకో గమనించదగిన విషయం ఏమిటంటే అయితే జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నట్లయితే మీకు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది అనేది కూడా అది గమనించదగినటువంటి పాయింట్ బట్ ఎనీవే ఇద్దరు గురించి మాట్లాడి మంత్రాలు మనకు కొన్ని ముఖ్యంగా రెండే మంత్రాలు ఉన్నాయి ఋతం త్రిబంతవు సుకృత్యలోకే గుహాం ప్రభుష్టం అనే మంత్రం ఒకటి వాసిపూర్ణ సైజ సఖాయా అన్న మంత్రం ఉంటుంది ఈ రెండు మంత్రాల గురించి కూడా ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ మనకి అధికరణంలో వస్తుంది చాలా మంచి అధికారం చాలా అందమైనటువంటి అధికరణం చాలా సూక్ష్మమైన అధికరణం కూడా మంచి భాష్యక నేను మీకు అధికరణం ఒక బర్డ్ సైజ్ని చెప్పేశాను ఇప్పుడు భాష్యకారులు మన చాలా అందంగా నడిపిస్తారు అధికరణము సంస్కృత భాషని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఆ భాషను ఎంతో చాలా బుద్ధిగా ఉంటుంది కానీ ప్రౌఢంగా మాత్రం ఉంటుంది చాలా ప్రసన్నంగా గంభీరంగా ఉండే భాషతోటి ముందుకు నడుస్తుంది కఠవల్లీషు హేమం పఠ్యకే గతం పిబంతౌ సుకృతే గుష్టౌ పరమే పరాార్థ్యే పరాార్థే అంది యకారం లేదు అలాగే చెప్తారు ప్రకారం ఉందా మీ పుస్తకంలో ఓ ఉండొచ్చు లేకపోవచ్చు రెండు పాఠాలు ఉన్నాయి రెండు పాఠాలు ఉన్నాయి ఉన్న ఉండండి దాన్ని మార్చి ఒక పాఠం పరార్థే అని ఇంకొక పాఠం పరార్థియే అని అంటే అంటే అర్థము అంటే స్థానము అర్థము ఆట పార్థాది అర్థము అంటే సగము ఒక అర్థం స్థానము అని ఇంకో గొప్ప స్థానము పరార్థము అంటే పరా అంటే గొప్ప ఉత్కృష్టమైన స్థానము పరార్ధ్య అంటే ఉత్కృష్టమైన స్థానము గలదేని బహుగ్రీహమాసం చేస్తారు లేదా ఉత్కృష్టమైన స్థానమునకు అర్హమైనది అని ఎప్రత్యయం చేయొచ్చు ఇది కానీ నటితారు పర్వాలేదు ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో చికేతా సో కఠవల్లిషు ఏం పఠ్యతే కఠవల్లులయందు బహువచనం ఎందుకంటే కఠోపనిషత్తులో రెండు భాగాలు ఉన్నాయి ప్రథమ భాగంలో మూడు వల్లులు ద్వితీయ భాగంలో మూడు వల్లులు మొత్తం ఆరు వల్లు వల్లి అంటే ఒక సెక్షణం కాబట్టి కఠవల్లీషు ఆ కఠవల్లులలో ఈ విధంగా పఠింపబడుతున్నది ఈ మంత్రం ఇలా ఉంది ఏమనంటే ఋతం పిబంతవు వీరిద్దరూ వీరిద్దరూ వృతమును పానము చేతున్నారు త్రాగుతున్నారు త్రాగడము అంటే అనుభవించడము అని అర్థం కానీ అనుభవానికి పా అని పేరు అంటే అది పొయ్యిటిక్గా చెప్తారు ఏమిటి తాగుతున్నారు వృతం ఋతం అంటే అవశ్యం భావి అని అర్థం తప్పకుండా లభించేది తప్పించుకోవడానికి వీలు లేనిది అదే రతం అంటే తప్పించుకోన వీలు లేనిది అవశ్యం బావి అవశ్యం బావి అంటే ఏమిటది కర్మఫలం కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు కర్మ చేసేప్పుడు తప్పు చేస్తున్నామని తెలుసు కూడా తప్పు పనులు చేస్తారు కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు అది ఎవరు రప్పించుకోలేరు అంచేతనే దానికి వృతం అని పేరు వృతం అంటే తప్పించుకోవడానికి వీలు లేనిది అవశ్యం భావి తప్పనిసరిగా వచ్చి పడుతుంది అది సుఖ దుఃఖాలు రెండు కూడా అంచేత దానికి కర్మఫలము కాబట్టి కర్మఫలమును అనుభవించుతున్నవారు ఇద్దరు వృతంత్రి ఇద్దరు కూడా అనుభవిస్తున్నారు అని ఉంది ఎక్కడున్నారు ఇద్దరును గుహాం సుకృతస్య లోకే సుకృతస్య అంటే స్వకృతస్య అనర్థం సు అంటే స్వామి స్వయం కృతస్య తన కృతాను నిర్మించుకున్న కృత అంటే నిర్మించుకోవటం తన కృతాను నిర్మించుకున్న లోకే అంటే దేహమునందు లోకము అంటే దేహము ఎందుకంటే ఎలా భోజనశాలలో ఏం చేస్తారు భోజనం చేస్తారు అలాగే దాన్ని భోజనాయతనము ఆయతనము అంటే స్థానం భోజనాయతనంలో ఏం చేస్తారు భోజనం చేస్తారు ఈ దేహము భోగాయతనము కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు భోగాన్ని చేస్తారు అంటే అనుభవిస్తారు దీన్ని సుఖదుఖరూపమైన కర్మఫలాన్ని అనుభవిస్తారు కొన్ని తప్పించుకోవచ్చు కాబట్టి తప్పించుకోవడం కూడా వృతంతి బంతవు సుకృత్యలోకే అటువంటి ఈ దేహంలో ఏదైతే భోగాయతనమో అక్కడ ఈ సుఖ దుఃఖరూపములైన కర్మఫలాన్ని అనుభవిస్తున్న వారై ఎక్కడున్నారు గుహాం ప్రవిష్టవు గుహను ప్రవేశించి ఉన్నారు గుహాశబ్దానికి ఉపనిషద్వాంగ్మయంలో అర్థం ఏమిటంటే హార్ట్ అని అర్థం గుహాశబ్దానికి అర్థం అది గుహ అంటే హృదయం ఎందుకంటే రెండు రకాలుగా చెప్పారు రహస్య స్థానం ఒకటి చీకటి కూడాను ఎందుకంటే గుహలో చీకటి ఉంటుంది ఇక్కడ అజ్ఞానం ఉంటుంది వీడు అజ్ఞాని కదా ఇంకేత అజ్ఞానం ఉండడం అనే అజ్ఞానమే చీకటి ఆ కారణంగా దీనికి గుహాత్మం గుహ అనే లక్షణం వచ్చింది రహస్య స్థానం అవటం కూడా గుహ అనే లక్ష్యం ఉండ గుహ రహస్యంగా ఉంటుంది కాబట్టి ఆ గుహలో ప్రవేశించిన ఇద్దరు ఆ గుహ ఎక్కడున్నారు వీళ్ళు పరమే పరార్ధే పరమము అంటే శ్రేష్టము పరార్థ శ్రేష్టము పరమే పరార్థం అంటే హృదయం అది పరార్థం అంటే హృదయం ఎందుకైందో తెలుసునండి పర అంటే పరబ్రహ్మ అర్థం అంటే Sthana. పరబ్రహ్మ యొక్క స్థానం ఎందుకంటే పరమే అనే మాట రెండుసార్లు వచ్చింది కదా పదమే పరార్థే పదాన్న పరమాన్న వస్తాయి సో పద అంటే పరబ్రహ్మ యొక్క స్థానం ఏమిటది పరబ్రహ్మ యొక్క స్థానం హృదయం పరబ్రహ్మ యొక్క స్థానమైన హృదయంలో ఏ రహస్య స్థానము బుద్ధి ఉంటుంది కదా బుద్ధికి గుహ అని పేరు బుద్ధి గుహ ఏది కలదో దానిని ప్రవేశించినటువంటి వీరిద్దరూ వీరిద్దరూ ఇంకా ఎటువంటి వాళ్ళు పరమే అంటే శ్రేష్టమైనటువంటి పరబ్రహ్మపు స్థానమైన హృదయమునందు బుద్ధి గుహను ప్రవేశించిన ఇద్దరు ఇద్దరు కూడా అవశ్యం భావి అయిన కర్మఫలమును అనుభవించువారు ఇంకా ఇటువంటి వారు వీళ్ళిద్దరు ఛాయాపం నీడా ఎండ ఛాయ అంటే నీడ ఎండ నీడా ఎండ వంటి వారు నీడా అంటే అర్థం అర్థం ఏంటి పరస్పరము విరుద్ధమైనవారు అని అర్థం ఎందుకంటే నీడకి ఆపోజిట్ ఎండ ఎండ కాపో అని చెప్తున్నారు వదంతి అని ఈ విధంగా చెప్తున్నారు ఎవరు బ్రహ్మవిధో వదంతి పరబ్రహ్మస్వరూపము తెలిసిన మహాత్ములు చెప్తున్నారు ఇంకా ఎవరు చెప్తున్నారు ఏ చె త్రినాచికేత అది నాచికేతాగ్ని ప్రకరణం నచ్చి ఆయన అగ్ని విద్యను ఉపదేశించమని కోరుతాడు అగ్ని విద్యని ఉపదేశించి దానికి నాచికేతాగ్ని అని పేరు పెడతాడు ఎందుకంటే ఈ ఈ నాచికే నచికేతస్థన ఈ బాలుడు పెద్దవాడై మహాత్ముడు కాబోతున్నాడు ఇతని ద్వారా లోకంలో ఈ అగ్ని విద్య ప్ర కనుక దానికి నాచికేతాగ్ని అని పేరు ఈ నాచికేతాగ్ని అంశంలో అనే విషయంలో త్రీ మూడు లెవెల్స్ గలవాళ్ళు అంటే కర్మపరాయణుడు ఏమిటి నాచికేతాగ్ని యొక్క మూడు లెవెల్సు ఒకటి అధ్యయనం రెండు దాని అర్థజ్ఞానం మూడు ఇప్పుడు కర్మ ఇప్పుడు సచనావ్రతం ఉందనుకోండి సచినామ్రతం ప్రక్రియంతో చదువుకోవడం తర్వాత దాని అర్థమంతా తెలుసుకోవడం తర్వాత వ్రతం చేసుకోవడం మూడు లెవెల్స్ ఉంటాయి వేదం దగ్గరికి వచ్చేప్పుడు మూడు లెవెల్స్ ఉంటాయి మంత్ర అధ్యయనము మంత్రార్థ విచారము ఆ కర్మని అనుష్ఠించుతారు ఈ మూడు లెవెల్స్ గెట్టెక్కిన వాళ్ళని త్రీ అని అంటారు నా విషయంలో మూడు స్థాయిలు దాటిన వాళ్ళు అంటే కర్మ పరాయణులు వైదికమైన కర్మను చేసే పరాయణులు ఎవరైతే ఉన్నారో ఏక వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మాటను అంటే బ్రహ్మవేత్తలు అద్భుతమైనటువంటి ఉపాసన నాచికేతాగ్ని రూపమైన ఉపాసన చేసేవాళ్ళు తర్వాత కర్మను కూడా చేసేటువంటి వాళ్ళు అంటే అన్నీ తెలిసి చేసేవాళ్ళు వాళ్ళు ఇంకే గుడ్డ దులో పడ్డట్టు చేసేవాళ్ళు కాదు త్రినాచికేత కదా అటువంటి వీళ్ళందరూ కూడా ఇలా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఛాయా తపో ఆ హృదయ గుహలో ఇద్దరు ఉన్నారండి వాళ్ళు ఎండా వానాల ఎండా నేడాలంటే వారు అని చెప్పారు ఈ వాక్యం ఈ వాక్యాన్ని చూసిన సందేహం రావడం సహనీయమే కదా ఇద్దరుని తత్ర సంశయ అక్కడ కనుక ఆ ఇద్దరూ ఫలానా ఫలానా అని కనుక మంత్రంలో ముందు కానీ కనుక కానీ చెప్పేసి ఉంటే దాని మీద బ్రహ్మసూత్రం అక్కర్లేదు అక్కడే సెటిల్ కానీ అక్కడ స్పష్టంగా చెప్పలేదు ఏవో కొన్ని సూచనలు ఉన్నమాట వాస్తవమే బాగా బుద్ధిమంతుడిని తెలిసిపోతుంది కానీ కొంచెం సామాన్యుడికి ఈ ఇద్దరు ఎవరబ్బా అనే సందేహం రావడం చాలా సహజం ఎందుకంటే అక్కడ స్పష్టంగా చెప్పలేదు కనుక అందుకోసం వ్యాసమహర్షి బ్రహ్మసూత్రాన్ని ఒక దాన్ని నిర్మించి ఆ ఇద్దరు ఎవరో నిర్ధారణ చేస్తున్నారు ఆ ఇద్దరు ఆత్మానవు అని నిర్ధారణ చేస్తున్నారు అలా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఏమున్నది సపోజ్ ఇద్దరంటే ఎవరై ఉంటారు ఇద్దరు అన్నప్పుడు మీకు ఒకే కల్పం వచ్చిందనుకోండి ఒకే ఆల్టర్నేటివ్ ముందుకు వచ్చింది అనుకోండి ఇంకా ఆల్టర్నేటివ్ అనే మాట లేదు ఈ ఇద్దరంటే ఇద్దరు వీళ్ళే అని స్పష్టంగా ఉందనుకోండి అప్పుడు ఇంకప్పుడు కూడా మీకు సూత్రం అక్కర్లేదు సంశయం ఉండాలి సో విషయో విషయశ్చయ సంశయ సంశయం ఉన్నప్పుడే సూత్రంతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఆయన తత్ర సంశయ తత్ర అంటే తస్మిన్ వాక్యే ఆ వాక్యానికి సంబంధించి ఒక సంశయము కలదు ఏమిటా సంశయం కిమిహ బుద్ధి జీవ నిర్దిష్ట జీవ పరమాత్మానౌ ఇది ఇక్కడ ఇహా అంటే ఈ మంత్రంలో నిర్దేశించిన ఇద్దరు ఉన్నారే వీళ్ళిద్దరూ బుద్ధి అండ్ జీవ అనా లే అంటే నా బుద్ధి నేను అనా లేక జీవ పరమాత్మానం నేను ఈశ్వరుడు అని ఎవరు ఇవ్వరు అని సందేహం ఇప్పుడు బుద్ధి జీవుడు అనే పక్షంలో ఉండే గుణదోషాలేమిటి ఈశ్వరుడు జీవుడు అనే ఆ పక్షంలో ఉండే గుణదోషాలేమిటి ముందు కొంచెం ఆ రెండు పక్షాల యొక్క పరిస్థితిని ఆయన పరిశీలిస్తున్నారు ఏ పక్షం యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఎది బుద్ధి జీవవు తో బుద్ధిప్రధానాత్ కార్యకరణ సంఘాతాత్ విలక్షణో జీవ ప్రతిపాదితో భవతి బుద్ధిజీవులు అని మీరు చెప్పారనుకోండి అప్పుడు ఛాయాపతో ఉంది కనుక బుద్ధిజీవులు నీడా ఎండవంటి వారు అని కూడా వస్తుంది కనుక నీడ కాబట్టి సో బుద్ధి అని అన్న బుద్ధి పదంతో బుద్ధి ప్రధానముగా కలిగిన మొత్తం దేహేంద్రియ సంఘాతమునంత మనం స్వీకరించాల్సి ఉంటుంది అలా స్వీకరించాలి ఎందుకంటే బుద్ధి అని ఎప్పుడైతే అన్నారో ఆ బుద్ధిలోనే పంచ జ్ఞానేంద్రియాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి పంచ కర్మేంద్రియాలు ప్రతి కర్మ కూడా సంకల్పించబడుతుంది కాబట్టి పంచ కర్మేంద్రియాలో బుద్ధిందే ఉంటాయి ఆఖరికి ఇది దేహము అనే అనే జ్ఞానం కూడా బుద్ధి ద్వారానే కలుగుతుంది మీకు నిద్ర లేచినప్పుడు బుద్ధి బుద్ధి వచ్చినప్పుడే బుద్ధి వికసించినప్పుడే దేహ భావన కలుగుతుంది బుద్ధి లేనప్పుడు దేహ భావన కూడా ఉండదు కాబట్టి దేహము కూడా బుద్ధి ఎందే నిష్ఠ నిష్టము కలిగి ఉంటుంది కాబట్టి ఈ దేహము ఇంద్రియములు అన్నీ కూడా బుద్ధి ప్రధానంగా ఉంటాయి బుద్ధి ఎంతో బుద్ధి సో ఈ ఇదొక రథం అనుకుంటే డ్రైవర్ సీట్లో ఉంటుంది బుద్ధి కాబట్టి బుద్ధి శబ్దం చేత బుద్ధిప్రధానముగా కలిగినటువంటి దేహేంద్రియ సంఘాతాన్నం తని తీసుకుందాము అది ఒకటి ఉంటుంది ఈ దేహేంద్రియ సంఘాతానికి ప్రభువు స్వామి జీవుడు ఆ విధంగా ప్రతిపాదించారు కఠోపనిషత్తులో ఆత్మానం రుచిం బుద్ధి శరీరము రథమేవత అంటూ అలా ప్రతిపాదించారు కాబట్టి బుద్ధిప్రధానమైనటువంటి దేహేంద్రియ సంఘాతము ఒకటి జీవుడు చేతనుడు రెండు ఈ రెండు కూడా ఛాయాత అని చెప్పడం చేత ఇవి పరస్పర విలక్షణములు దేహేంద్రియ సంఘాతము జడము నేను లేక జీవుడు చేతనుడు దేహేంద్రియ సంఘాతము దృశ్యము నేను లేక జీవుడు ద్రష్ట దేహేంద్రియ సంఘాతము మార్పులు చెందేటువంటిది పరివర్తనం చెందుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా నేను లేక జీవుడు స్థిరంగా ఉండేవాడు అని ఈ విధంగా నేడకి ఎండకి ఎలాగైతే పరస్పర వైరుధ్యం స్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంటూ ఉంటుందో అదేవిధంగా ఈ బుద్ధిజీవులకు కూడా వైరుధ్యం మనకి తెలుస్తూ ఉంటుంది అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అది చెప్పడం కోసమే అసలు ఈ ప్రకరణం వచ్చింది ఎందుకంటే ఇక్కడ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అన్నీ నశించిపోయినప్పుడు దానికంటే విలక్షణమైన జీవరోహుడు ఉన్నాడా లేడా అని కూడా మనకి నచికేతసుడు ప్రశ్న వేశాడు కాబట్టి అక్కడ ఆ ప్రకరణంలో దేహేంద్రియ సంఘాతం కంటే విలక్షణంగా ఈశ్వరుణ్ణి ఆ జీవుణ్ణి ప్రతిపాదించాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి ఇది ఈ ఇద్దరు బుద్ధిజీవులు అని చెప్పడం చాలా సందర్భంగా బాగుంది ఓకే తదపీహ ప్రతి ఆ తర్వాత తదపీహ ప్రతిపాదిపల్యం సో ఆ బుద్ధిజీవులకి మధ్య నుండే ఆ వైలక్షణ్యం ఉన్నదే ఆ తేడా అది ఇక్కడ అవసరం ఉన్నది దాన్ని చక్కగా చెప్పాల్సిన అవసరం ఉన్నది అవసరం ఎందుకుంది ఎందుకుందంటే అదిగో ఆ నచికేతసుడు వేసిన ప్రశ్నలు చూపిస్తున్నారు ఆ ప్రశ్నను బట్టి మనం స్పష్టంగా సిద్ధిజీవక్షాన్ని స్వీకరించడంలో ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ ప్రశ్నలో ఆయన అడుగుతాడు ఇక్కడ దేహం చచ్చిపోతే దేహం అంటే దేహం అంతా కాదు బుద్ధితో కలుపుతున్నాయి దేహం ఒక్కటి వేరే ఉండదు బుద్ధి ప్రధానమేం లేదనుక ఇక్కడ ఈ దేహేంద్రియ సంఘాతం ఇక్కడ మిగిలిపోతే జీవుడు ఉన్నాడలేడా అని వాడు అడిగాడు కాబట్టి ఆ బుద్ధిజీవుల మధ్య నుండే తేడాన్ని స్పష్టంగా ప్రతిపాదించాల్సినటువంటి సందర్భం కూడా అక్కడ ఉన్నది ఏయం ప్రేతే విచికిత్సానుష్యే అస్తి నాయమస్ చైతే ఏతద్విద్యా అనుశిష్టయాహం వరా నామేష వరస్తృతీయ ఇది పృష్టత్వాత్ ఈ బుద్ధిజీవుల మధ్య నుండే తేడాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆ సందర్భం ఏమిటి అంటే అడుగు అంటే చెప్తున్నారు ఇది పృష్టత్వాత్ ఎందుకంటే యొక్కర్మరాజుని నచికేతుడు ఈ విధంగా ప్రశ్నించి ఉన్నాడు ఏమని య ఏయం ప్రేతే విచికిత్స ఇసి ప్రేతే మనుష్యుడు మరణించగా యా ఇయం విచికిత్స ఏ ఈ సందేహము గలదో మనుష్యుడు మరణించిన విచికిత్సాంత సందేహం ఏ ఈ సందేహము గలదో అంటే ఆ ప్రసిద్ధంగా ఉన్న సందేహం మనిషి మరణించినప్పుడు ఏమవుతుంది అనే సందేహం ఎవరు మనుషు మరణించినప్పుడు మనుష్యే ప్రేతే మనుష్యుడు మరణించినప్పుడు సందేహం ఉంది ఏది సందేహం అస్థి కేకే ఒక జీవతత్వం అనేది అది మరణించదు అలా నిలిచి ఉంటుంది అది స్థిరంగా కొనసాగుతుంది అస్థి అని కొంతమంది అంటున్నారు నాస్తి నాయమస్థితి చేయికే ఇంకా మనిషి మరణించిన తర్వాత ఇంకా ఏదో మిగిలిందని అది ఈ లోకానికి వెళ్తుంది లోకానికి వెళుతుందని అలాగంటది ఏం అది అలాంటిది లేదు వాటిని నాస్తి కూడా అంటారు నాయమస్థి ఇలాంటి జీవుడు లేదేం లేదు అని మరికొంతమంది చెప్తున్నారు ఏతత్ విద్యా త్వయా అనుశిష్ట అహం ఈ అధ్యాత్మ విద్య ఇది ఆత్మస్వరూపానికి సంబంధించిన విద్యది నేను అనేదాని తత్వాన్ని చెప్పేటువంటి విద్య ఈ విద్యని తమరు నాకు జరపవలసినది నేర్పవలసినది అని వరానామేష వరస్తృతీయ మూడు వరాలు ఇచ్చాడాయన మూడు వరాల్లో రెండు వరాలు కోరడం అయిపోయింది మొదటి వరం తండ్రి యొక్క మనస్సుకి ఉల్లాసం కలగటం పితృ సౌమనస్యము అని అంటారు నా కారణంగా తండ్రి గారి మనస్సు కష్టం కలపస్సు ప్రసన్నంగా ఉన్నారు నా కారణంగా అని మొదటి వరం అనేది రెండవ వరం నాచికేతా అగ్ని విద్య అగ్ని విద్య రెండవ వరం జ్ఞానం ఇది మూడో వరం నాకు ఇవ్వండి అని సో ఇది పృష్టత్వాలు కాబట్టి అలా అడిగినప్పుడు ఈ బుద్ధిప్రధానమైన దేహేంద్రియ సంఘాతం కంటే జీవుడు వేరే విలక్షణంగా ఉన్నాడు ఇది నేడా అది ఎండ అనే మరి ఆ వైలక్షణ్యాన్ని చెప్పి సందర్భమే అది కాబట్టి ఇక్కడ చెప్తున్నది బుద్ధిజీవులే ఆ పక్షం ఆ పక్షం ఇంకా అదర్ పక్షం ఏమిటి బుద్ధిజీవులు కాదు జీవ పరమాత్మలు అనే పక్షం అత జీవ పరమాత్మానవు అది రెండో అథ అంటే అట్లుగాక ఆ దానికి భిన్నంగా అథ అంటే అథవా అథవా రెండో పక్షంలోకి వచ్చాం జీవ పరమాత్మానవు సో జీవ జీవుడు పరమాత్మ ఆ ఇద్దరు జీవుడు పరమాత్మ అని రెండో పక్షం ఈ రెండో పక్షంలో ఉండే సొగసులు ఏమిటి రెండో పక్షం కూడా యోగ్యమైన పక్షమే అసలు అసలు సందర్భంగా అయితే ఎందుకు వస్తుంది దానికి ఉంది సోగస్సు దానికి ఉంది అదేవిటో చెప్తున్నాను తపో జీవాద్లక్షణ పరమాత్మ ప్రతిపాదితో భవతి సపోజ్ ఇక్కడ చెప్పిన ఇద్దరు కూడా జీవ పరమాత్మలు హృదయంలో ఉన్నవారు అని చెప్పారనుకోండి అప్పుడు ఎండ నీడా అనే మాట జీవుడికి పరమాత్మకి వర్తిస్తుంది అది కూడా బానే ఉంది జీవుడు అల్పుడు పరమాత్మ సర్వ్ సర్వ సర్వశక్తిమంతుడు వీడి శక్తి చిన్నది పరమాత్మ శక్తి చాలా గొప్పది వీడికి తెలుసున్నది తెలుసనంత అల్పజ్ఞుడు పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి సర్వశక్తిమంతుడు వీడెంత జీవుడెంత కాబట్టి జీవుడు నేడైతే పరమాత్మండ కాబట్టి చాలా వైలక్షణ్యం ఉన్నది జీవుడు శాసించబడేవాడు పరమాత్మ శాసించేవాడు జీవుడు అల్ప ఒక దేశానికి పరిచ్ఛిన్నమై ఉండేవాడు పరమాత్మ సర్వం వ్యాపకుడు కాబట్టి జీవ ఈశ్వరుడు అని చెప్పి వాళ్ళిద్దరూ నీడా ఎండలవలే పరస్పరము విలక్షణమైన వారు అని చెప్పడం కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా బాగానే ఉంటుంది కాబట్టి ఆపక్షం కూడా బాగానే ఉంది తదపీహ ప్రతిపాదిత్యం అది కూడా ఇక్కడ ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది అది కూడా అంటే అదేమిటి జీవ పరమాత్మల వైలక్షణ్యం వాళ్ళిద్దరికీ ఉండే స్పష్టమైన తేడాన్ని కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నచికేతసుడు వేసిన ప్రశ్నలో అది ఉంది అదేలాగా అన్యత్ర ధర్మాదన్యత్రధర్మాత్ అన్యత్రస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్య భవ్యాచ్యా పశ్యసి తద్వదీ పృష్ట ఈ నచ్చకేత వాడేమో సామాన్యుడు కాదు వాడు ఈ కృష్ణి కూడా అడిగాడు వాడు ఏమని అడిగాడు అంటే చూడు భూత భవిష్యత్ కాలాలు ఉన్నాయి వీటికి అతీతమైనది ఏది అని అడిగాడు భూత భవిష్యత్ కాలములు అనే కాలం యొక్క ప్రవాహంలో ఇరుక్కుని ఉన్నవాడెవడు జీవుడు ఈ ఈ కాలప్రవాహానికి అచించలేవుడు పరమాత్మ కాబట్టి జీవ పరమాత్మల గురించి ఆ వైక్షణ్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ ప్రశ్నని బట్టి అన్యత్రధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్యత్ర భూతాఖ్య భ్యాఖ్య అలాగే ధర్మ అధర్మములకు అతీతమైనవాడు ధర్మ అధర్మములు అంటే పుణ్యపాపముడు పుణ్యపాపముల గుప్పిట్లో చిక్కుకొని ఉండేవాడు జీవుడు పుణ్యపాపములకు అతీతమైన వాడు పరమాత్మ కాబట్టి వాడు అడిగిన ప్రశ్నలు జీవ పరమాత్మల గురించి వైలక్షణ్యాన్ని గురించి అడిగాడు తర్వాత కరుత అకృత ఇంతకుముందు చేసినవి ఇంకా చేయకుండా భవిష్యత్తులో చేయబోయేవి అటువంటి కర్మల యొక్క బంధంలో ఉన్నవాడు జీవుడు దానికి అతీతంగా ఉన్నవాడు పరమ కాబట్టి ఈ మూడు కూడా జీవుణ్ణి బంధించబెట్టేవి ఏవైతే ఉన్నాయో వీటికి అతీతమైన ఏ తత్వము అది నీకు స్పష్టంగా తెలుసును హే యమధర్మరాజా యత్ తత్ అటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పశ్యసి చూస్తున్నావు చూడబట్టే తెలుసుకుంటూ ఉన్నావు నీకు స్పష్టంగా తెలుసంది తద్వద దాని నాకు నీవు దయచేసి చెప్పవలసింది అని కూడా అడిగాడు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే సందర్భంలో జీవుడు పరమాత్మ మధ్య నుండే స్పష్టమైన తేడాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ మంత్రము జీవపరమాత్మల వైలక్షణ్యాన్ని చెప్తోంది అని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నాం కాబట్టి ఈ విధంగా రెండు పక్షాలు కూడా సమానమైన బలాన్ని కలిగి ఉన్నవి అప్పుడే సంశయం వస్తుంది ఒక పక్షం చాలా వీక్గా ఉందనుకోండి సంశయమే రాదు దాన్ని కొట్టిపారేసి ఆ మిగిలిన పక్షాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి ఇక్కడ సంశయం ఈ విధంగా అయితే ఇప్పుడు సిద్ధాంతి ఏం చేయాలి ఈ రెండు పక్షాల్లో ఒక పక్షాన్ని త్రోసుకొచ్చి రెండో పక్షాన్ని నిలబెట్టాలి ఈ సిద్ధాంతి ప్రవేశించి లోపల మధ్యలో ఇంకొకటి వస్తారు వాడు వచ్చంటాడు ఈ రెండు పక్షాలు కూడా సరిగ్గా లేవు అని ఒక ఆక్షేపాన్ని లేవనెట్టుతాడు ఈ ఆక్షేపం అనేది రెండు పక్షాల మీద కూడా సమానంగా వర్తిస్తుంది ఈ రెండు పార్టీలు బాగులేవు వేరే పార్టీ పెడతానన్నట్టు వాడిని ఆక్షేపించువాడు అని అంటారు అని అంటున్నాడు ఆయన అప్పుడప్పుడు ఏకదేశి అంటారు ఇప్పుడప్పుడు పదం కూడా వాడతారు ఏకదేశి అంటే వాడు ఏదో చిన్న ముక్క పట్టుకుని వెళ్లాడతారు ఇది కాదు అది కాదు మేజర్ ఇష్యూస్ను వదిలిపెట్టేసి ఒక చిన్న ఇష్యూని పట్టుకుని వెళ్ళతారు అదొక పద్ధతి లేదా ఈ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మీద యుద్ధానికి వస్తుంది దీన్ని ఒప్పుకూడదు దాన్ని ఒప్పుకూడదు సో ఈ రెండింటికి భిన్నంగా ఒక ఆక్షేపాన్ని లేవనైతే ముందుకు వస్తారు అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఈ రెండు పక్షాలలో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఆ రెండు పక్షాలని స్థిరం చేయటం స్థిరం చేసి మనమే మన ముందు స్పష్టంగా ఈ రెండు పక్షాలు నిలిచి ఉన్నాయి అని నిర్ధారణ చేసేది తరువాతనే సిద్ధాంతం చెప్తారు అది వ్యవస్థ సో అత్ర ఆహ ఆక్షేప్త ఆక్షేపించి వాడు ఈ విషయంలో ముందుకొచ్చి వాడు ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు భావ్యేతం పక్ష నవత ఈ రెండు పక్షాలు కూడా ఈ మంత్రానికి వర్తిల్లవు వర్తించవు అని అంటాడు ఎందుకంటే మీరు ఏ బేసిస్ మీద వర్తింపజేస్తున్నారు ఈ రెండు పక్షాలని ఛాయా తపౌ అనే బేసిస్ మీద వర్తింపజేస్తున్నారు ఎండా నీడాలాగా పరస్పర విలక్షణములు అంటే బుద్ధిజీవులను తీసుకున్నా అవి పరస్పర విలక్షణాలుగా ఉంటాయి జీవ పరమాత్మలను తీసుకున్నా పరస్పర విలక్షణాలుగా ఉంటాయి కాబట్టి ఛాయా తపౌ అనేది కుదురుతోంది బట్టి రెండింటికి అని చెప్పి మీరు అంటున్నారు అసలు మీరు ఛాయాతపో దాకాలు వెళ్ళకముందు వ్రతం పిబంతు అని ఉంది కర్మఫలమును అనుభవించువాడు అది కూడా కుదరాలి కదా ఊరికే ఛాయాతప ఒక్కటి కుదిరితే ఎక్కడ సరిపడుతుంది కర్మఫలమును అనుభవించువారు అని మీరు అది కుదర్చాలి కదా అది బుద్ధిజీవులు అనే పక్షానికే కుదరదు జీవ పరమాత్మలు అనే పక్షానికే కుదరదు ఎందుకల్ ఎందుకంటే బుద్ధిజీవుల్లో కర్మఫలాన్ని అనుభవించేది జీవుడు కానీ బుద్ధి కాదు బుద్ధి జడం జడానికి కర్మఫలం ఉండదు జడమేం కర్మఫలాంటి చేతనకే కర్మఫలం ఉంటుంది ఫలానుభవం అన్నది చేతన తత్వానికి ఉంటుంది కానీ జడానికే ఉంటుంది ఇప్పుడు మీరు సోఫా అందంగా అలంకరించారనుకోండి సోఫా చాలా అందంగా ఉందని సోఫా మురిసిపోతుందా మీరు మురిసిపోతారా మీరు మురిసిపోతారు సోఫా ఏం ఎందుకంటే సోఫా జడే అలాగే బుద్ధి వృథం ప్రిబంధం అంటే కర్మఫలాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే బుద్ధి జీవుడు ఉన్నప్పుడు బుద్ధికి కర్మఫలం ఎంజాయ్మెంట్ కూడా జీవుడే కర్మఫలాన్ని ఎంజాయ్ చేయాలి కానీ మంత్రయామని చెప్తుంది వ్రతం ప్రిబంతవు కర్మఫలమును ఎంజాయ్ చేసే ఇద్దరని చెప్తుంది కాబట్టి బుద్ధిజీవ పక్షంలో బుద్ధి చేయటం లేదు ప్రాబ్లం ఇంకా జీవ పరమాత్మల పక్షానికి రా జీవ పరమాత్మల పక్షానికి వస్తే దీంట్లో కర్మఫలం ఎవరికి ఉంటుంది జీవుడికి ఉంటుంది పరమాత్మకు ఉండదు కాబట్టి జీవ పరమాత్మ పక్షంలో కూడా ఋతం పిబంతవు అనే మాట ఎలా దొరుకుతుంది కాబట్టి ఈ పక్షము పొసగదు ఆ పక్షము పొసగదు అని ఆక్షేపిస్తారు ఛాయాటతో చూపించి రెండు పక్షాలు బాగున్నాయని ఆయన చెప్తే ఈ ఋతం చూపించి ఈ రెండు పక్షాలు కూడా కుదరవు అని వీడు ఆక్షేపించాడు సుభాగ్యత పక్షం న సంభవత కస్మాత్ ఎందువల్ల ఎందుకు సంభవించవు రెండు కూడాను ఋత పానం కర్మఫలభోగ సుకృతే ఇూడండి అక్కడ ఋతం పిబంతవు అని ఉండే ఋతమును పానము చేయువారు ఋతమును ఋతం ఋతము ఆ ఋతము ఏదో తర్వాత చూద్దాం ఋతమును పిబంతవు అంటే పానము చేయువారు దీనికి రుతపానము అని పేరు ఈ రుతపానము ఏదైతే ఉందో దాని అర్థం ఏంటి అంటే ఏముందండి కర్మఫలమును అనుభవించుట కర్మఫలమును అనుభవించుతా అనే మీరు ఎలా చెప్పగలరు అంటే ఆ అర్థం అంత స్పష్టంగా ప్రతీతం అవుతుందా లేకపోతే మీరు దాన్ని ఆ వ్యాఖ్యానం చేశారా అంటే చూడండి సుకృతస్య లోకే అని ఉంది అంటే దేహము సుకృతము అంటే తనకు తాను నిర్మించుకున్నది తనకు తాను నిర్మించుకున్న దేహము నందు అని ఎప్పుడైతే వేశారో అది స్పష్టంగా దేహము భోగాయతనమని దేహము తన కర్మల ఫలంగా తాను నిర్మించుకున్నదని మనకి తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ వ్రతపానము అంటే కర్మఫలము యొక్క అనుభవించుట అని మనకి స్పష్టమైపోతుంది అది లింగము అంట హీకిస్తుంది అది అవకాశం హింసిస్తుంది సో తాను తనకి తాను నిర్మించుకున్న దేహమునందు అనేప్పటికీ ఆహ్వాన ఇది కర్మఫలాలకి సంబంధించిందే అని తెలుసుకోవట్లేదు కాబట్టి ఆ లింగాన్ని బట్టి వ్రతపానానికి అర్థం ఏమిటంటే స్పష్టంగా కర్మఫల ఉపభోగము అని తెలిసింది ఓకే తర్వాత దానివల్ల ఏమైనట్టు తది చేతనస్య క్షేత్రజ్ఞ సంభవతి అచేతనా బుద్ధే సో తటంటే ఆ కర్మఫలోపభోగము చేతనుడైన జీవుడికి సంభవమే జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు అంతేగాని అచేతనమైన అంటే జడమైనటువంటి బుద్ధికి అది సంభవము కాదు అదొకటి మనం గమనించడానికి విషయం